ేనాశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత స్ణన్ మోటిభిదసాదరీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ం సహనావతు సహనౌ భునస్సు సహజకరవహైజస్వినీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి తోపనిషత్ సత్య సత్య ప్రాణాలై సత్యం తస్మాత్ ప్రసిద్ధన్యాయమనుసరత నక్యా పరమాత్మన సవయవ అంశ అంశత్వకల్పనా పరమాథ ప్రతిపాద అంతవరకు క్షుద్రా విస్ఫులంగా మమైవాంశ ఇది అంతవరకు ఉచ్యం కదా ఇంకా రాలేదు ఓకే అదే మొత్తానికి వస్తా అంతవరకు వచ్చాను నేను ఒక రోజు ఆ పాఠం అంతవరకు చదివాను ఆ చదివిన డేటు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే ఇరవై సంవత్సరాల క్రితం పాఠం చదివినప్పుడు అక్కడ మార్క్ డేట్తో సహా ఉంది ఇంట్రెస్ట్ ఓకే తస్మాత్ ప్రసిద్ధ న్యాయమనుసరత తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే అవతరణ అవతరణ ఉక్తార్థం అంటాడు అంటే శాస్త్రము లోకాన్ని అనుసరిస్తుంది తప్ప లోక విరుద్ధంగా మాట్లాడదు శాస్త్రం లోకంలో ప్రత్యక్షాది ప్రమాణముల చేత మనకి ఏది తెలుస్తూ ఉంటుందో అనువాదం చేస్తుంది అంతేగాని మహిమలు మిరకిల్సు మిస్టరీలు ఇవి శాస్త్రం మాట్లాడలే కథల్లో ఉంటాయి కథల్లో ఏదైనా సింబాలిజం కోసం ఉన్నాయంటే పర్వాలేదు లేదా కవిత్ కవిత్వానికి కవికి కొంత అతిశయోక్తిని లైసెన్స్ ఉంటుంది కవికి ఇది ఇదొకటి చాలా ప్రధానమైన విషయం శాస్త్రము లౌకిక న్యాయాన్ని అనుసరిస్తుంది అని చెప్తున్నారు ప్రసిద్ధ న్యాయం అనుసరత ప్రసిద్ధమైనటువంటి యుక్తులనే అనుసరిస్తుంది తప్ప మీరు పల్లానికి ప్రవహిస్తే శాస్త్రం వచ్చి ఫలాన్న చోట నీరు పైకి ప్రవహిస్తుందని అన్నదు అలా చెప్పదు ఎవర్ సేస్ లైక్గా కాబట్టి శాస్త్రము ప్రత్యక్ష పరిచ పరి ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధమైనటువంటి దృష్టాంతాన్ని తీసుకోండి ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలమైన దృష్టాంతమే తీసుకుంటుంది ఓకే ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తా అంటే శాస్త్రాన్ని సరిగ్గా అర్థం వల్ల వచ్చే హాని ఎటువంటిది అనేదానికి మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు మనకి క్షీర సముద్రమునో మాట క్షీర సముద్రము అనేది సింబాలిక్ పాల సముద్రము అనేది సింబాలిక్ అది ఒక పురాణంలో చెప్తారు ఏదో మత్స్య పురాణంలోనో ఎక్కడో చెప్తారు ఒక స్టాండర్డ్ పురాణంలో చెప్తారు సింబాలికే చెప్తారు ఆ తర్వాతి ఆ తర్వాతి కాలంలో చాలా పురాణాలు వచ్చాయి పురాణాలు అలా వస్తూనే ఉంటాయి వ్యాసుడు రాయగా అంటే పురాణం పూర్తయినప్పుడల్లా ఓ వ్యాసుడు పుట్టుకొస్తాడు వాడే వ్యాసుడు పురాణం పూర్తయినప్పుడల్లా వ్యాసుడు అప్పటికప్పుడు వ్యాసుడు పుడతాడు అంతేకాని వ్యాసుడు పుట్టి పురాణం రాదు పురాణం పుట్టితే వ్యాసుడు పుట్టాడు పురాణం అంటే వ్యాసుడు అంటే ఎడ్యుటర్ అని అర్థం అలాగే శంకరాచార్య కొరత స్తోత్రం మనకుంటుంది లింగాష్టకం ఇది శ్రీ శంకర భగవత్పాద కొరత మన పుట్టి లింగాష్టకం రాయడం కాదు లింగాష్టకం అయిన తర్వాత శంకరాన్ని పెట్టుకుంటాడు అప్పుడు శంకరాచార్యుడు వస్తాడు ఎప్పటికప్పుడు అలా వస్తూ ఉంటాడో శంకరాచార్యుడు అలాగే ఎప్పటికప్పుడు వ్యాసుడు వస్తూ ఉంటాడు ఓ పురాణంలో ఈ పాల సముద్రము అనే దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి తేనె సముద్రం అని నెయ్యి సముద్రం అని అలాపతుపోయారు అంటే అర్థమేంటి ఒరిజినల్గా పాల సముద్రము అన్నది మిల్కీవే గెలాక్సీ అనే సింబాలిక్ సింగ్ అనే పాయింట్ని మిస్ అయిపోయారు ఘోరంగా మిస్ అయిపోయి అది పాల సముద్రం అంటే నిజంగానే పాలుంటాయి అనేటువంటి ఒక లిటరల్ సెన్స్లో తీసుకుని దాన్ని నెయ్యి సముద్రం ఇక్షు ఇక్షురస సముద్రం చెరుకు రసం చెరుకు రస సముద్రం ఒకటి అలా ఎవరికి సురా సముద్రం కూడా ఉంది అంటే ఆల్కహాల్ సముద్రం కూడా ఉంది చూడండి ఈ సముద్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సముద్రం నుంచి అంటే క్షీర సముద్రాన్ని లిటరల్ కాదు అది సింబల్ అని అనుకుంటే ఇన్ని ఆలోచనలు రావు అక్కడితో అది అక్కడికే అయిపోతుంది దాన్ని లిటరల్గా చూసుకోవడం మూలంగా ఇవన్నీ వచ్చాయి విజయవాడలో మహాలక్ష్మి యాగము ఒక యాగం ఆ యాగంలో ఏం చేశారంటే వాళ్ళు విగ్రహ విష్ణువుని అక్కడ పెడతారు కదా పూజింపబడే విష్ణువు యొక్క మూర్తి అది ప్రతిష్ఠిస్తారు నామరూపాత్మకమైనటువంటి ఉపాసన ఉంటుంది కదా విగ్రహానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఉండేటువంటి యాగములు అసమాప్త యాగములు నుంచి స్వామి ఆ విష్ణువుని ఎక్కడ ప్రతిష్ఠిస్తారు పురాణంలో ఏమనుంది క్షేర సముద్రంలో ఉన్న ఉన్నాడు సముద్రంలో విష్ణువు ఉంటాడు క్షీర సముద్రంలో శ్వేత ద్వీపం ఉంటుంది దాంట్లో విష్ణువు ఉంటాడు అంటే అర్థం మిల్కివే గెలాక్సీలో సూర్యుడు ఉండడం అర్థంగా మిల్కివే గెలాక్సీలో బ్రైట్ ప్యాచ్ ఆఫ్ స్టార్స్ ఉంటుంది దానికి ఆ క్లస్టర్ ఆఫ్ స్టార్స్కి శ్వేత ద్వీపము పేరు వాటిల్లో ఒక స్టార్ వెరీ క్లోజ్ టు ఎర్త్ సన్ అని అర్థం సూర్యుడే విష్ణువు అది దాని సిద్ధాంతం అదంతా మరిచిపోయి అక్కడ వైకుంఠ లోకం అనేది ఉంటుంది అక్కడ సముద్రం ఉంటుంది పాల సముద్రం ఆ పాల సముద్రంలో శ్వేత ద్వీపం ఉంటుంది పాల సముద్రంలో ఉండే ద్వీపం తెల్లగా ఉండడంలో ఆశ్చర్యమే ఉంది ఎందుకంటే పాలు కదా తెల్లగా ఆ ద్వీపంలో శ్రీ శ్రీహరి ఉంటాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద తొట్టు ఒకటి కట్టారు కట్టే ఆ మధ్యలో ద్వీపం లాంటిది ఒకటి ఆర్టిస్టిక్గా ఆర్టిస్ట్ ద్వీపం లాంటిది ఒకటి ప్యాక్టర్స్ ఆ ద్వీపంలో ఓ పెట్టాడు దాని మీద ఈ మహాత్ముడు ఆయన యొక్క విగ్రహాలను పెట్టుకున్నాడు విష్ణు లక్ష్మీదేవి భూదేవి ఏదో ఉంటాయి విగ్రహారాధన ప్రధానమైనటువంటి సందర్భంగా పెట్టాడు ఇప్పుడు పాల సముద్రంలో చేయదు పాలుపోయేది వేద పాలు పనికి రాదు అపచారం ఆవు పాలు కాదు ఇప్పుడు న్యూస్లో చాలా గొప్పగా చెప్పుకొస్తున్నారు గొప్పగా చెప్తున్నారు కొంచెం ఒక్క పిసరు తోడాతో శరం కన్నా పడతాహే తోడాతో హెజిటేట్ కన్నా పడతాహే అదేమీ లేదు గొప్పగా ప్రచారం చేస్తున్నారు ఏమని రెండు వేల లీటర్ల ఆలు ఆవు పాలు దాంట్లో పోయడమైనది రెండు వేల లీటర్ల ఆవు పాలు దాంట్లో పోసాయి ఇప్పుడు ఇక పాలు ఏమవుతాయి దుర్వాసన వస్తాయో రావా అవు పాలు కమ్ములు చెడిపోతాయి గేటిపాలు ఇంకా ఏమన్నా కొంత స్టేబుల్ ఉంటుందేమో ఆవు పాలు మరీ వల్లబుల్గా ఉంటాయి తర్వాత అలాగా జనం చుట్టూ పది వేల మందో ఇరవై వేల మందో జనం ఉన్నప్పుడు మధ్యలో తొత్తిలో పాలు పోసి పెడితే ఎన్ని గంటలు ఉంటాయి ఆ పాలు అవి డీజనరేట్ అవుతాయి బ్యాక్టీరియా వీళ్ళందరూ చుట్టూ నడుచు వస్తారు దుమ్ము ధూళితో వస్తారు బ్యాక్టీరియా వచ్చి అక్కడ దాన్ని ఆశ్రయిస్తాయి ఒక మల్టీ ఒక కల్చర్ బ్యాక్టీరియల్ కల్చర్ డిష్ లాగా తయారవుతుంది దాని లోపల ఈ విష్ణువుని పెడతాడు ఆ విష్ణువుకి పువ్వు ఆ పాలుతో కుడింపు వేస్తాడా ఏం చేస్తాడు వాటి వాటితో పీపులర్ గోవింపుడు వాట్ ఈజ్ ఆల్ దాట్ రెండు లీటర్ల పాలు అలా పూసి వాటిని అలా మొరగ పెట్టడం శ్వేత సముద్ర పాల సముద్రం అని పేరా ఇవి ఏమండి ఏమో పిచ్చి కుదిరింది తలకి లోకలు చుట్టమన్నా సార్ ఎవడో ఆరకంగా ఉంది తప్ప ఏమీ సందర్భంగా లేదు కాబట్టి సింబాలిజంని మిస్ అయిపోతే ఎంత దోషం ఉంటుందో చూడండి శంకరులు ఇక్కడ ఏ ధోరణిలో చెప్పుకొస్తున్నారో మీరు చూడండి లోక ప్రసిద్ధమైన న్యాయమును శాస్త్రము అనుసరిస్తుంది లోక్ర లోక ప్రసిద్ధికి విరుద్ధంగా శాస్త్రం ఎన్నడు చెప్పదు అని అంతకు ముందు పేరాగ్రాఫ్ ప్రమాణాంతరేణ అన్యథాది ఇంకా ముందుకు వెళ్ళాలన్నా ఇంకా ముందుకు వెళ్ళాలి నేను చాలా ముందుకు పరిగెత్తుకొచ్చాను సో యథాభూతా మూర్త అక్కడికి కించాత శృణ్వతో యద్భవతి అక్కడి నుంచే చెప్పాలి అందాము యథాభూతా మూర్త మూర్తాది పదార్థ ధర్మా లోకే ప్రసిద్ధా ఇప్పుడు లోకంలో ప్రసిద్ధములై ఉన్నాయి ఏమిటి పదార్థము యొక్క ధర్మములు పదార్థములు ఉంటాయి ధర్మాలు ఉంటాయి పదార్థములు అంటే మూర్త అమూర్త మూర్తములు మూడు అమూర్తములు రెండు పృథివీ ఆపహ అగ్ని మూర్తములు ఆకాశము వాయువు అమూర్ వాయువు ఆకాశము అమూర్తములు ఆది శబ్దం చేత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైన పదార్థాలను తీసుకుంటారు వాటికి ధర్మాలు ఉంటాయి ఆ ధర్మములు యథాభూత ఎలా ఉన్నాయో ఏ విధంగా ఆ ధర్మములు లోకములో ప్రసిద్ధములై ఉన్నాయో అటువంటి దృష్టాంత దృష్టాంతాన్ని శాస్త్రం తీసుకుంటుంది తద్దృష్టాంతో పాదానేనా తదవిరోధ్యేవ వస్తంతరం జ్ఞాపతు ప్రవృత్తం శాస్త్రం కాబట్టి అటువంటి ప్రసిద్ధమైనటువంటి లౌకిక పదార్థములను దృష్టాంతంగా స్వీకరిస్తుంది శాస్త్రం దృష్టాంతంగా ప్రసంగం చేస్తుంది దృష్టాంతంగా ప్రతిపాదిస్తుంది ప్రతిపాదించి ఒక నిష్కర్ష తీస్తుంది నిర్ణయానికి వస్తుంది ఆ నిర్ణయము ఆ దృష్టాంతానికి విరుద్ధంగా ఉండదు నిర్ణయం అవిరోధి నిర్ణయమే వస్తుంది తప్ప దృష్టాంతం ఓరకంగా ఉండి నిర్ణయము దానికి విరుద్ధంగా ఉండటం అన్నది కుదరదు లోకప్రసిద్ధ పదార్థ అవిరోధి లోకప్రసిద్ధమైన పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి ధర్మములు ఏవైతే వాటికి విరోధము కాని నిర్ణయాన్నే శాస్త్రం చెప్తుంది ఇప్పుడు పాల సముద్రం ఉందంటే నేను పాలసముద్రం దృష్టాంతం అని ఎందుకన్నానంటే పాలసముద్రము అంటే మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అక్కడ ఉండే సింబల్ ఏమిటి చూసుకోవాలి తప్ప పాలే యథార్థంగా పాలే అందులో ఆవుపాలే గేదిపాలు పనికి రావు ఆవుపాలే కావాలి అంటే మీ మైండ్ యొక్క కండిషనింగ్ కనపడుతోంది తప్ప దాంట్లో మరేమీ కాదు కాళిదాసుకు పెరుగు కావాలా అవును కావాలన్నాడు ఎలాంటి పెరుగు కావాలంటే గేదెపాలతో చేసిన పెరుగు కావాల పడుతున్నామన్నాడు మాహిషంచ శరత్ చంద్ర చంద్రిక ధవలం దది అని ఏమో గేదిపాలంటున్నావంటే ఆవుపాల పెరుగు నేల నేలగా కాబట్టి మనకుండే కండిషనింగ్ దాంట్లో ప్రకటం అవుతుంది అవు పాలు ఉంటాయి ఇప్పుడు పాల సముద్రం ఉందనుకోండి దాంట్లో పాలు ఉన్నాయనుకోండి మీ ఇంట్లో పాలు అలా అట్టపెడితే అవుతాయి విరిగిపోయి పాడవుతాయి కదా మరి పాల సముద్రంలో పాలు విరిగిపోయి పాడవు అని ఎందుకు అనిపించట్లేదు ఇప్పుడు లౌకిక ప్రసిద్ధమైన ధర్మం ఏదైతే ఉంటుందో అదే ధర్మం ఉండాలి అదే ధర్మం ఉండాలి కదా కాబట్టి అక్కడ శాస్త్రంలో పాల సముద్రము అందంటే మీరు లౌకిక ప్రసిద్ధమైన పాలతో చేసిన ధన అది సముద్రం కాదు అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి లౌకిక విరుద్ధంగా శాస్త్రం చెప్పదు ఓకే నేను కొంచెం స్ట్రెచ్ చేసాను దృష్టాంతం లోకంలో ఉండే దృష్టాంతం ఇవ్వాలనే అభిప్రాయంతో కాబట్టి ఆ లోక ప్రసిద్ధమైన పదార్థములకు విరోధము లేని విధంగానే ఇంకొక వస్తువును ఏదో ఒక ఏ శాస్త్ర ప్రతిపాద్యమైన వస్తువు బ్రహ్మ కావచ్చు ఆత్మ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ వస్తువును బోధించుటకు జ్ఞాపయుతం ప్రవృత్తం శాస్త్రం శాస్త్రం వేదము అంత మాత్రమే పనిచేస్తుంది నా లౌకిక వస్తు విరోధ జ్ఞాపనాయ లౌకికమేవ దృష్టాంతముపాదత్తే ఇప్పుడు లౌకికమైన దృష్టాంతం అంటే లోక ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని స్వీకరించి లోక ప్రసిద్ధికి విరుద్ధమైనటువంటి నిష్కర్షణ తీసే విధంగా దృష్టాంతం లోకం నుంచి మీరు చేసే నిష్కర్ష లోక విరుద్ధంగా ఉంది అటువంటి పని శాస్త్రము ఎన్నటికీ చేయదు విచేతనే శాస్త్రంలో మీకు వస్తు ధర్మాలను పోషిస్తారు వాటిని అనువాదం చేస్తారు లోకంలో ప్రసిద్ధంగా ఉండే వస్తుధర్మాలను అనువాదం చేసి వాటికి అతీతంగా ఉండే ఆత్మతత్వాన్ని బోధించే ప్రయత్నం చేస్తారు ఆ బోధించేప్పుడు కూడా ఇది లోక ప్రసిద్ధమైన వాటికి అతీతమైన ఆత్మస్వరూపము నీ స్వరూపమే నీవు ఇప్పుడు ఇక్కడ అనుభవానికి మెచ్చుకోవచ్చును అని బోధిస్తారు అలాగే భక్తిని బోధించేప్పుడు కూడా భగవద్గీతలో బోధించే భక్తి అది మెనకల్స్ మీద వాటి మీద లోక విరుద్ధమైన దృష్టాంతాల మీద ఆధారపడి ఉండదు భగవద్గీతలో భక్తి అలా ఉన్నది భగవద్గీతలో బోధించే భక్తి ఎలా ఉంటుందంటే లోక ప్రసిద్ధికి విరోధము లేని విధంగా ఉంటుంది ఆ భక్తిని మీరు నేను ఇప్పటికీ ఇప్పుడు అనుభవానికి తెలుసుకునే అవకాశం ఉండే విధంగా ఉంటుంది ఏదైనా మీకు అవకాశం వెంటనే అనుభవానికి రాకపోతే మీ హృదయంలోనూ ఉన్నటువంటి ఏదో ఒక కాలుష్యమో ఒక సంఘమో ఏదో అడ్డొచ్చిందని వీరు చూసుకోవాలి చూసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది అంతేగాని సుతరాము లోక విరుద్ధమైనటువంటి భక్తిని జ్ఞానమును శాస్త్రము ఎన్నడూ ప్రతిపాదించదు తర్వాత లౌకిక దృష్టాంతాన్ని స్వీకరించి దృష్టాంత విరుద్ధమైన అంశాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేసినట్లయితే అది ఆ ప్రక్రియ అంతా వైరుధ్యంతో అంటే కాంట్రడిక్షన్లో పడిపోతుంది ఎందుకంటే ఉపాధీయమానోపి దృష్టాంత అనర్థక సత్ దార్ష్టాంతికా సంగతే సో దార్ మీరు లోక ప్రసిద్ధమైన దృష్టాంతం తీసుకుని దార్ష్టాంతికానికి దానికి అన్వయించే సందర్భంలో ఈ దృష్టాంతానికి విరుద్ధమైనటువంటి నిష్కర్షణ మీరు చేసినట్లయితే ఈ దృష్టాంతం చెప్పినందువల్ల ఉపయోగమేమున్నది ఈ దృష్టాంతాన్ని చెప్పి వివరించినందుకు ప్రయోజనం ఏమంటే ఆ దృష్టాంతానికి విరోధం లేని విధంగా దార్ష్టాంతికానికి అన్వయిస్తే దృష్టాంత నిరూపణ ప్రయోజనం ఉంటుంది దృష్టాంతం ఓ రకంగా లోకంలో ప్రసిద్ధి అవుతుంది దార్ష్టాంతికము దానికి విరుద్ధమైనటువంటి ప్రతీతి దారిష్టాంతికం ఉంటుంది అలాగా అన్వయించుకుంటే చాలా తప్పు మీకు దృష్టాంతం మీకు ఓ ఎగ్జాంపుల్ చెప్తా ఓ చోట దేవుడు లింగం శివలింగం చాలా ప్రాచీనమైన దేవాలయం ప్రాచీనమైన అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ప్రాచీనం కింద లెక్క అంతకుముందే మనం చూసామా పెట్టామా ఇండియాలో హిస్టారీక్ సెన్స్ చాలా తక్కువ వాటెవర్ హిస్టరీ ఇప్పుడు మనకి లేని లోటు ఏమీ లేదు ఆ లింగమును అభిషేకాలు చేస్తారు ఆధునిక కాలంలో వస్తు వినియోగం అధికంగా చేయటం రిచువల్ని అట్టహాసంగా చేయటం అన్నది ఇట్స్ ఏ ట్రెండ్ ఇన్ ది సొసైటీ యాజ్ ది పబ్లిక్ నెంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్ పాపులేషన్ హ్యావ్ ఇంక్రీజ్ లేకపోతే అప్పట్లో శివాలయంలో నలుగురుండి ఓ అభిషేకం చేస్తే ఇప్పుడు నాలుగు మంది నుండి యాభై అభిషేకాలు చేస్తున్నారు అలా నెంబర్స్ కూడా పెరిగాయి పురోహితులు కూడా అభిషేకం చేస్తున్నప్పుడల్లా వాళ్ళకు కూడా కొంత ఆర్థికంగా లాభం ఉంటుంది సాల్ ఎ ప్రాసెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ విచ్ ఇస్ పాయి దాంతో ఏమైంది ఆ లింగము అది ఇట్ స్టార్టెడ్ చేంజ్ ఇన్ కలర్ అని కలర్ మారిపోయింది కలర్ మారిపోయి సిమెంట్ కలర్ వచ్చింది లింగము శివలింగము ఎనకేదో కలర్స్ ఉంటాయి సిమెంట్ కలర్ వచ్చింది సిమెంట్ కలర్ వస్తే వెంటనే అక్కడ ఉండే ముఖ్య పురోహితుడు ఏమని డిక్లేర్ చేశాడు దేవుడికి ఈ కమ్యూనిటీ మీద కోపం వచ్చి ఆయన ఆయన రంగు మారిపోయాడని డిక్లేర్ చేశాడు తప్పకుండా అది ఎలా చేయకూడదు ఎందుకంటే అది పదార్థ ధర్మం ఉంది ఆ పదార్థము ఆ స్టోను ఆ పాలు పెరుగు తేనె నీళ్ళు తర్వాత కొబ్బరికాయ నీళ్ళు కొంత ఎసిడిటీ ఉంటుంది కొబ్బరికాయ నీళ్ళలో తర్వాత ఏమో ఫలరసము అని చెప్పేసి నారింద రసాలు ఇవన్నీ సీసాలు సీసాలు తీసుకొచ్చి తోతకాన డబ్బాలు ఓపెన్ చేసి పోషిస్తూ ఉంటే ఈ ఎస్ఎమ్స్లు ఇవేనా వాటిల్లో ఎసిడిటీ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ రా పోస్తే స్టోన్ అంటే ఏమిటో తెలుసు అల్యూమినియం calcium, sodium, ల్షియం సోడియం ఇటువంటి సాల్ట్స్ ఉంటాయి వెరీ హైమాల్క్లోరైట్ సాల్ట్స్ ఉంటాయి ఆ సాల్ట్స్ అన్నీ దగ్గరికి వస్తే అది స్టోన్ యొక్క స్ట్రక్చర్ దాని మీద తీసుకొచ్చి మీరు సిట్రిక్ యాసిడ్ పోసేస్తే అలా పోసి చూస్తే ఏమీ అవదు కానీ అలా రోజు తర్వాత రోజు పోసుకుంటే ఆ స్టోను అల్యూమినియం ఇవన్నీ రియాక్ట్ అవుతాయి సిట్రిక్ యాసిడ్ దాంతో సమ్ కెమికల్ రియాక్షన్స్ స్లోగా వస్తాయి దాంతో అండర్ గోస్ చేయండి ఆ స్మూత్నెస్ వచ్చేస్తుంది ఆ షేప్ ఏదైనా ఉంటే అది పోతుంది ఇవన్నీ వస్తాయి ఇది లోకప్రసిద్ధమైన విషయం ఆ లోకప్రసిద్ధమైన విషయాన్ని అర్థం చేసుకుని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేయాల్సిన చేయకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది దీంట్లో దేవుడి కోపం ఎందుకు వచ్చింది ఇప్పుడు మహాబలిపురంలో దేవాలయం ఉన్నది ఆ దేవాలయం అలా ఉంటుంది దేవుడి యొక్క విగ్రహం ఉంటుంది విష్ణువు యొక్క విగ్రహం ఇప్పుడు ఉప్పు ఉప్పు గాలికి ఉంటుంది ఆ గాలిలో సాల్ట్ ఉంటుంది ఆ గాలి తీసినప్పుడల్లా ఆ సాల్ట్ ఉన్నటువంటి గాలి వచ్చి అది ఆ విగ్రహాన్ని ఇలా కొడుతుంది ఆ గాలి వచ్చి ఇలా కొడుతూ ఉంటుంది కుట్టినప్పుడల్లా దానికి ఎఫెక్ట్ ఏమొస్తుందంటే ఒక సున్నితమైన రఫ్ పేపర్తో దాన్ని మీరు స్ట్రెచ్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది అలాగా ఒక రఫ్ పేపర్తో ఒకసారి ఇలా అన్నట్టు అనిపిస్తుంది ఒక గంట సేపు గాలి గీచితే రఫ్ పేపర్ పెట్టి ఓసారి దాన్ని రబ్ చేసినట్టు ఎఫెక్ట్ వస్తుంది ఆ రకంగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గాలి వేసడం మూలంగా రఫ్ పేపర్ తోటి ఆ విగ్రహాన్ని ఇలా ఇలా సాఫ్ చేసినటువంటి ఎఫెక్ట్ వచ్చి దాని ముక్కు కళ్ళు అన్నీ కలిసిపోయి అంత రూపం లేకుండగా ఇతండ్రంగా తయారు ఇప్పుడు విష్ణువు కోపం వచ్చింది అనత్స అనుకూడదు అనుకోడు అలా అనుకోడు కాబట్టి లోకప్రసిద్ధములైనటువంటి పదార్థ ధర్మములను తీసుకుని దాష్టాంతిగానికి తలకిందులుగా అన్వయం చేస్తూ తప్పుడు నిష్కర్షలు తీయుట అన్నది చాలా తక్కువ అర్థం చేసుకుని ఏం చేయాలంటే అభిషేకాలు అవి కొంచెం మోడరేట్గా చేసుకోవడం అయినా చేయాలి లేకపోతే భీమేశ్వరాలయం ద్రాక్షారామాలు చేసినట్టుగా అక్కడ ఒక ఆర్కిటెక్ట్తో ఒక అతనికి అప్పచెప్పాడు అతను ఏం చేశాడంటే వీళ్ళకి చక్కగా లింగం అంతా కూడా కరిగిపోయింది వీళ్ళు చేసి అభిషేకాలు చాలా పొడుగాటి లింగము భీమేశ్వరాలయం ద్రాక్షారామ కరిగిపోతే ఆర్కిటెక్ట్ ఏం చేశాడంటే చక్కటి సిమెంట్ వైట్ సిమెంట్ లింగం వైట్గా ఉంటుంది వైట్ సిమెంట్ అటువంటివి తీసుకుని దాన్ని ప్రేమగా చక్కగా రీకన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాడు వన్ మంత్ టైం తీసుకోండి వన్ మంత్ ఇంకో వేరే లింగం బయట పెట్టుకుని మీరు అభిషేకాలు చేసుకోమన్నాడు వన్ మంత్ టైం తీసుకుని నాకు ఫుల్ డీటెయిల్స్ తెలియవు చక్కటి లింగాన్ని ఈ సిమెంట్ ఉంటుంది వైట్ సిమెంట్లు ఉంటాయి కదండి సిరమిక్ మెటీరియల్స్ సిరమిక్ లింగం చేసి ఇచ్చాడు చాలా స్టాండర్డ్గా అది ఇచ్చాడు ఇస్తే వీళ్ళు మేము సంప్రోక్షణ చేసుకున్నాం ఆ చేసుకోండి సంప్రోక్షణ చేసుకొని ఓ రోజు కొంచెం ఎక్స్ట్రాభిషేకాలు లీజేస్తారు యవహోమాలు లీజేస్తారు వండ్రహుల్ సో ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి పదార్థ ధర్మాలకు అనుకూలంగా పోవాలి కానీ దానికి విరుద్ధంగా పోరాదు నేను దృష్టాంతం కోసం అటు వెళ్ళిపోయాను అలాగే ఏవేమో లోకంలో ఆధునిక కాలంలో కనపడే దృష్టాంతాలను మేము ముందు ప్రతిపాదించాం శంకర్లు అవన్నీ దృష్టాంతాలు చెప్పేసరిని మీరు అనుకోవద్దు శంకర్లు ఊరికే ప్రిన్సిపుల్ చెప్పారు ఆ ప్రిన్సిపుల్ని మనం ఎలా తెలుసుకోవాలి అన్నదానికి సమకాలీన సమాజంలో ఉండే దృష్టాంతాలు చెప్పే ప్రయత్నం చేసినాను ఆ విరుద్ధంగా అప్లై చేయకూడదు మీరు లోకప్రసిద్ధమైన ధర్మాన్ని దార్ష్టాంతికం దగ్గరికి తీసుకెళ్ళి ఆపోజిట్ సెన్స్లో మీరు అప్లై చేయకూడదు ఉదాహరణకి నహి అగ్నిశీత ఆదిత్యో నపతి ఇతి వా దృష్టాంతశతేనా ప్రతిపాదయుం శక్యం ఇప్పుడు మీకు దృష్టాంతాలు చెప్పి చెప్పి చెప్పి అగ్ని చల్లగానుడును అని నిరూపించటము చాలా తప్పు అలా ఎన్నటికీ మీరు నిరూపించలేరు వంద దృష్టాంతాలు చూపించినా అగ్ని చల్లగా ఉండును అని నిరూపించకూడదు ఉదాహరణకి మా ఊళ్ళో మంత్రశాస్త్ర పండితులు ఉన్నారు ఆయన ప్రతి శివరాత్రి నాడు అగ్ని మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆయన ఆయన కాళ్ళ కింద ఆ మంత్ర ప్రభావం చేత అగ్ని చల్లగా ఉండును అలాగంటే నిరూపణ మీరు చేసేసి ప్రయత్నం చేయకూడదు తప్ప అగ్ని చల్లగా ఉండడం ఏమిటండి లేదండి బాబు ఆయన నడిచి వెళ్తారు లేదు మీరు దానికి వేరే ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో ఏదో చూసుకోవాలి ముందు మీరు లోక విరుద్ధమైనటువంటి ఒక ప్రతిపాదనని నిరూపించే వంద దృష్టాంతాలు చెప్పి మేము కూడా నడిచేసేవండి మా కాళ్ళు కూడా కాళ్ళే కాబట్టి అగ్ని చల్లగా ఉండుము అని అలాగా ఓ బ్రహ్మచారి వచ్చారు నా దగ్గరికి అతను భుజం మీద ఓ పెద్ద గాయపు మత్స చూపించాడు కా కాయ కింద గాయపు మత్స నేను అడగలేదు ఏమిటది నేను నోటీస్ చేయలేదు నేను నా నాకు బాగా నోటీస్ చేస్తే కానీ నేను అడగను ఏవో మత్స అతను అతను చూపించాడు స్వామిజీ మత్స చూశాడు చూశాను ఆ ఏమిటో అది ఏమైంది అని అడిగాడు అడిగితే నేను హిమ నీలకఠి కొండ నుంచి వెళ్ళిపోతే జారి పడిపోతే ఒక బండరాయి షార్ప్ రాయి గుచ్చుకుని పెద్ద గాయం అయిపోయింది అయితే పాపం ఎలాగే మరి ఏదైనా స్టిచ్చెస్ అవి పోయి చాలా ఇర్రెగ్యులర్గా హీల్ అయింది స్టిచెస్ అవి వేస్తే క్లీన్గా హీల్ అయి ఉండేది ఇర్రెగ్యులర్గా హీల్ అయినటువంటి గాయము హీల్ అయిపోయింది యంగ్ మ్యాన్ థర్టీ కూడా లేవు మరి ఏం చేసావు అంటే మేము మందుల మీద వాటి మీద మాకు విశ్వాసాలు లేవు మేము పరమేశ్వరుని శరణాగతి చేసిన వాళ్ళని శివుడే రక్షిస్తాడు అంచేత నేను మా గురువు గారి విభూతిని దానికి పెట్టేశాను విభూతి పెట్టేశాం ఇప్పుడు అప్పుడప్పుడు ఈ కంఠ నాలుగు పదాలకి సోలం పూడి చేసుకుని దానికి విభూతి పెట్టేసుకుంటూ ఉంటాం చూడండి ఈ మురుగా ఫంక్షన్లో ఇలా సోలం కింద పొడి చేసి విభూతి పెట్టాడు విభూతి పెడితే ఇంకేమే అవు విభూతి పెట్టేశాను హీల్ అయిపోయింది అని చెప్పాడు నేను అన్నానో విభూతికి హీల్ అయిందో లేదో తెలియదు కానీ నువ్వు పుర్రాడివి నీ బాడీలో మంచి హీలింగ్ పవర్ ఉంది అని చెప్పాడు బాడీకి హీలింగ్ పవర్ ఉంటుంది క్షేత్రజ్ఞ క్షత్రం అది అది వేరు మీరు దాన్ని దీనికి కంబైన్ చేయాలి అది అలా ఉండేవాడి ఓకే కీవ్ ఇట్ దట్ రియలీ ప్లీజ్ ఎందుకంటే మీరు మహాకములు పండితులు మీకు నేను ఒక బ్రేక్ వేయకపోతే మీరు దీన్ని దాన్ని కనెక్ట్ చేస్తారనే భయంతో అలా బ్రేక్ చేస్తాను దానికి దీనికి కలెక్షన్ చేయొద్దు ఓకే బాడీకి హీలింగ్ పవర్ ఉన్నది ఆ హీలింగ్ పవర్ మూలంగా అది ఫీల్ అయిపోయింది తప్పు నిష్కర్ష ఎన్నడూ ఎలా చేయకూడదు దీని మీద నేను స్టోరీ చెప్పిన్నాడు పూర్వానికి ఓ డాక్టర్ ఉండేవాడు ఈ అంటే పాతకాలపు వైద్యం చదువుకున్న డాక్టర్ కాదు పాతకాలపు వైద్యం అతను కట్లు కట్టేవాడు డెబ్బ తగిలితే కట్లు కట్టేవాడు విలేజ్ కమ్యూనిటీలో ఉంటాను కదా ఏవో నాగళ్ళు కత్తులు కటార్లు వీటితో వ్యవసాయం చేసేప్పుడు ఏవో గాయాలు తగులుతాయి రైతులకి వాళ్ళు ఏవో పరిగెత్తుకుని ఈయన దగ్గరకు వచ్చేవాడు వచ్చినప్పుడు ఈయన ఏం చేసేవాడు అంటే ముందు గాయాన్ని శుభ్రం చేసేవాడు దాని మీద లిన్నన్ అంటే స్వచ్ఛమైన వస్త్రము కాటన్ను పెట్టేవాడు పెట్టి చక్కగా బ్యాండేజ్ వేసి ఈయన దగ్గర వీళ్ళ ముత్తాత నుంచి వస్తున్న ఒక ఖడ్గము గలదు ప్రాచీనమైన ఖడ్గము దానికేమీ పదును ఏముండదు ప్రాచీన ఖడ్గం అది మంత్ర ఖడ్గం ఆ ఖడ్గాన్ని తీసుకుని ఇలా పట్టుకునే ఈ గాయం మీదలా మూడు సార్లు ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని అణివాడు గాయం మీద అలా టచ్ చేయటం ఇంటికి పంపించేవాడు వాటికి గాయం తగ్గిపోయింది గాయం తగ్గితే ఆయన ఏమనుకునేవాడు ఈ కత్తి మూలంగా గాయం తగ్గుతోంది అనుకునేవాడు ఇళ్ళో వాళ్ళందరూ కూడా అలాగే అనుకునేవాడు గాయం ఎందుకు తగ్గింది అంటే క్లీన్ చేసి లిమన్ పెట్టి బ్యాండేజ్ వేయడం మూలంగా గాయం తగ్గింది కానీ కత్తి మూలంగా తగ్గలేదు కానీ కత్తి మూలంగా గాయం తగ్గిందని అనుకోవడం మూలంగా ఎన్ని పొరపాట్లు వచ్చాయంటే ఒక భ్రాంతిలో పడ్డం మూలంగా ఆ లినన్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ది ఊన్ అండ్ ద దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ అనే సంగతి గుర్తించలేకపోయారు ఎవరు కూడా అందరూ మూర్ఖంగానే ఉండిపోయారు దాంతో ఏమైందంటే అప్పుడప్పుడు ఒకనొక గాయము తగ్గడం మానేసి ఇన్ఫెక్షన్ వచ్చి గైంగ్రీన్ వచ్చేది ఎప్పుడైనా పది గాయాలకు గాయం అప్పుడు ఏమనుకునేవారు ఈ మంత్ర ప్రభావాన్ని వాడికి వాడికి అప్లై కాలేదు అనుకునేవారు తప్ప ఆ లినన్ అండ్ ఆ క్లీనింగ్ వాజ్ నాట్ యాడిక్వేట్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయకుండా కట్టుకట్టేయడం మూలంగా ఆ గాయం చెడిపోయింది జ్ఞానం వాళ్ళకి కలగలేదు కాబట్టి లౌకిక ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని అలౌకిక వస్తువు దగ్గర విరుద్ధంగా మీరు అప్లై చేయటం వల్ల ఎంత దోషం వస్తుందో చూశారా అంటే సూపర్ స్టిషన్ అనేది దరిదాపులకు రానివ్వకూడదు సూపర్ స్టిషన్ అనేది ఎందుకు వస్తుందంటే మనిషి భయస్వభావుడై ఉంటాడు భయం ఎప్పటికీ భయం తను చచ్చిపోతానేమో అనో భయం ఉంటుంది రోగం వస్తుందేమో అనో భయం నా డబ్బులు తాయడానికి పట్టుకుపోతాడేమో అని ఇంకో భయం నాకు కావలసిన వాళ్ళకి ఏదైనా హాని కలుగుతుందేమో అని భయం వీడు ఎప్పుడూ బితుకు బితుకుమంటో భయపడదో బతుకుతూ ఉంటాడు అటువంటి ఇన్సెక్యూర్గా ఉన్నవాడు వాడు అనేకం అంధవిశ్వాసాలకి బానిస అయిపోవడానికి అవకాశం ఉంటుంది సమాజంలో ఆ విధంగా అంధవిశ్వాసాలు ఉంటూ ఉంటాయి వాటిని శాస్త్రం ప్రతిపాదించదు మనం ఆ దారిని వెళ్ళకూడదు ఆ నహి అగ్నిశీత మీరు వంద కథలు చెప్పి కూడా అగ్ని చల్లగా ఉండును అని నిరూపించటము తప్పది సంభవము కాదు ఆదిత్యోన్నతపతి ఇంకో దృష్టాంతం మాకు జాతకంలో సూర్యగ్రహము చాలా అనుకూలంగా ఉంది కనుక సూర్యుడు మాకు ఎండ కాయడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎండ కాస్తాడు తప్పితే మాకు ఎండ అలాగంటే లేకపోతే చాలా సూర్యోపాసన ఆయన ఒక ఆయన ఉన్నారు హిరా ఆయన పేరు మాణిక్ రతన్ హీరా మాణిక్య రతన్ అది పేరు నాకు బాగా నేను ఆయన కలిశాను కూడా హీరా మాణిక్య రతన్ హీరా అంటే జమ్స్టోన్ మాణిక్య అంటే జము స్టోన్ రతన్ అంటే కూడా జము స్టోన్ ఆయన అలా పేరు పెట్టుకున్నారు హీరా మాణిక్య రతన్ ఆయన ఏమంటారంటే నేను ఇలా సూర్యుడి కేసి చూస్తే నాకు కడుపు నిండిపోతుంది కిరణములనే నేను భోజనం చేస్తాను అని అంటారు ఆయన మామూలు మనిషిని చూస్తే ఎలా ఉంటారు మామూలుగా సూర్యుడు భూలోకంలోకి సూర్యభక్తులు వచ్చినట్టుగా అలా నిలబడి అలా ఏముండరు మామూలుగా పై పైకమా వేసుకుంటారు లాల్చీ జుట్టు కొంత తెల్లబడి ఉంది గెడ్డం ఏదో అప్పుడప్పుడు షేవింగ్ అది చేస్తూ ఉంటారు కొంత బట్టతల కూడా ఉంది ఇది ఆయన లక్షణం అంటే దాన్ని బట్టి మీకేం తెలిసింది దాన్ని బట్టి ఏం తెలిసింది మీకు మొలాగా నాకు ఆయన కూడా మనిషే ఆయన పాంచభౌతికమైన దేహమే మన దేహాలకు ఉండే ధర్మాలు ఆయన దేహాలు కూడా ఉన్నాయి ఆయన కూడా చపాతీలో రైస్ గోధుమ రైస్ లేకపోతే రాగి సబ్జో ఏదో మొత్తానికి తింటూ ఉండి ఉండాలి అని మీకు అర్థం కాలేదు అలా అర్థమైందా లేకపోతే సూర్యుడిని భోజనం కాంతిని భోజనం అర్థమైందా ఎలా అర్థమైంది మీకు నాకు అలా అర్థమైంది నేను భట్టతల ఉందా లేదో చూస్తా బట్టతల ఉంది అంటే వీడు చపాతీను రైస్ తింటున్నాడు కార్బోహైడ్రేట్స్ భోజనం చేస్తున్నాడు నాకు నిర్ధారితం అవుతుంది ఇంకా ఎందుకంటే లౌకిక ప్రసిద్ధి ఎలా ఉంది లోక ప్రసిద్ధి ఉంది అంటే బాడీ ఈజ్ అండర్ మెటబాలిజం ఆ మెటబాలిక్ అండ్ కెటబాలిక్ చేంజెస్ అన్నీ వస్తున్నాయి అని మీరు భట్టతల అలాంటి ప్రసిద్ధమైనటువంటి లోక ప్రసిద్ధార్థ న్యాయాలు అనుసరించి చెప్పచ్చు ఆయన ఏమో వచ్చి నేను సూర్యగురణాలను ఫోన్ చేస్తున్నానంటే ఆవేళ భిక్షకి రమ్మని నేను ప్రార్థించాను ఆయన భిక్షకి రాలేదు అక్కడికి వచ్చి కూర్చుని మంచినీళ్ళు ఏమో మంచినీళ్ళు మాత్రం ఎందుకు అవి మాత్రం ఎందుకు మేమందరం భిక్ష చేసే మాధారణ మేము వెళ్ళాం ఆయన ఎక్కడ ఇంకో చోట వేరే రకంగా ఆయన భిక్ష చేస్తూ ఉంటూ ఉండొచ్చు సో ఈ విధంగా ఈ విధంగా నేను అమలాపురం వెళ్ళాను నేను ఏదో దృష్టాంతాలు చుట్టూ ఉంటాను మీరు ఏమని అమలాపురం వెళ్ళాను అమలాపురం వెళ్తే అక్కడ వాళ్ళు పెద్ద ఏదో ఫస్ట్ టైం అన్నట్టుగా ఫోటోగ్రాఫర్సు వీళ్ళు వాళ్ళు వచ్చేసి పెద్ద ఏదో ప్రైమ్ మినిస్టర్ వచ్చినంత చేశారు ఆ ఉన్నవాళ్ళు నేనే చాలా సిగ్గుపడిపోయా కూడా నిజాన్ని తర్వాత కోప్పడ్డా ఏమన్నా ఇంత ప్రచారం చేసి పెట్టారంటే వాళ్ళు ఏమని ప్రచారం చేశారంటే వాళ్ళు చేసిన ప్రచారం విని నేను ఆశ్చర్యపోయింది వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారంటే స్వామీజీ ఎప్పుడు ఏకాంతంలో లోపల భోజనం చేయరు అందరి ముందు భోజనం చేస్తారు అందరితో కలిసి భోజనం చేస్తానని ప్రచారం చేశారు నేను పిలిచి కరెక్ట్ కాదని బాబు నేను లోపకూజలే తిప్పబడ్డాను ఇప్పుడు వెరక్కి వెళ్ళి తలపేసుకుని భోజనం చేస్తాను నేను నేనేం పది మందిని పిలిచి భోజనం చేస్తారా కానీ ఆయన వాళ్ళలా ప్రచారం చేసి పెట్టారు అని అక్కడ నాకు చుట్టూ యాభై మంది వేసి మధ్యలో నాకు ఆకు వేసి నాకు ఓటించారు నేను భోన్ చేశాను కానీ అక్కడ ప్రచారం అలా చేశారు ఈ ఒక పత్రికా విలేఖరు అడిగారు పెద్ద పెద్ద మహాత్ములు పీఠాధిపతులు అందరూ రహస్యంగా లోపల ఫోన్ చేస్తారు కదా మీరేమో అందరి ముందు ఫోన్ చేశారు ఏమిటి తేడా అని అడిగారు ఈనాడు టీవీ వాడో ఎవడో అడిగారు పత్రికా విలేఖరుల సమావేశమైంది అడిగితే చూడండి చెప్పాను చూడు ఇప్పుడు నువ్వు చక్కటి యోగ్యమైన ప్రశ్నలు మీరు అడగండి నేను చెప్తాను వాటి రాసుకొని మీరు ప్రచారం చేయ ఇటువంటివి అసందర్భమైన ప్రశ్న మీరు అడగద్దు నేను చెప్పద్దు ఎవడవాటు వాటిది లోపల కూర్చుని తిన్నా అందరి ముందు తిన్నా కూడా పప్పు పులుసు అదే తింటారు ఇంకేం తింటారు కాబట్టి దీంట్లో లోపల కూర్చుని వాడు రహస్యమూ లేదు నాకు బట్టబయలు ప్రత్యేకత దట్ ఈజ్ స్పెషల్ క్వాలిటీ సమ్ మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ అడగండి అని నేను కోకలేశాను అప్పుడు వాళ్ళు ఆధునిక విద్యా విధానం అని అప్పుడు అది రాసుకుంటాను కాబట్టి ఆదిత్యహపతి వాడు ఆదిత్య చెప్పండి ఆయన హీరో రతన్లాల్ ఆయన ఏమంటాడంటే నేను గొప్ప సూర్యోపాసకుని కాబట్టి అలా చూసినా కూడా నా కళ్ళకి ఏమీ కాదు అది నేను భోజనం కింద కన్వర్ట్ చేసేసుకుంటాను సూర్యరశ్ముని ఎంత ఎంత ఎండ కాసినా కూడా నాకేమీ తేడా లేదు నాకు వెన్నెలే అని చెప్పాడు ఆయన యూ షుడ్ నాట్ సే లైక్ కాబట్టి ఆదిత్యోన్న తపతి నేను సూర్యోపాసకున్న నన్ను ఆదిత్యుడేమీ చేయడు నేను అగ్ని ఉపాసకునే కాబట్టి నిప్పు నాకు కాలదు ఆ హోమాలు ఇవ్వచ్చేసి శివరాత్రి నా నిప్పుల్లోకి దిగేయటం నన్ను నిప్పు కాల్చదు అన్నాం ఇదంతా కూడా ఏదో ఉంటుంది ఏదో సంథింగ్ విల్ బీ దే అది కొంచెం డీప్గా స్టడీ చేస్తే అది దాని సంగతి ఏదో బయటపడుతుంది ఇప్పుడు ఎవరిని మనకు అనవసరం కానీ అటువంటి లోక విరుద్ధమైనటువంటి దృష్టాంతాలని దార్ంతికానికి అన్వయించే ప్రయత్నము ఇది సరికాదు మీరు వంద దృష్టాంతాలు చెప్పిన అగ్ని ఉష్ణ ఆదిత్య తపతి అనే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు మీరు చెప్పే దృష్టాంతాలు ఏవో తప్పై ఉంటాయి ప్రమాణాంతరేణ అన్యథాధిక తత్వాత్ ఎందుకంటే అక్కడ వస్తువు ఏమిటి అగ్ని ఆదిత్యుడు వస్తువు ఆ అగ్నిని మీరు స్పర్శ జ్ఞానము ద్వారా అగ్ని వేడిగా ఉండును అని మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మీరు ఇంకేదో కథ చెప్పి అగ్ని చల్లగా ఉండును అని ప్రయత్నం చేస్తున్నారు స్పర్శ జ్ఞానం అంటే ప్రత్యక్ష ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణము చేత అగ్ని వేడిగా ఉండును అని తెలుస్తూ దానికి విరుద్ధంగా వాడికి అగ్ని వేడిగా ఉండదు చల్లగా ఉంటుంది అని మీరు ప్రయత్నించడము నిష్కర్ష తీసే ప్రయత్నము తప్పది అలాగే నేత్రేంద్రియము అంటే ప్రత్యక్ష ప్రమాణం దాన్ని బట్టి సూర్యుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు అని మనకి తెలుస్తూ ఉంటుంది స్పర్శని బట్టి వేడిగా ఉన్నాడు సూర్యుడు అని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ వాడికి ఎవడుకో సూర్యుడు వేడి కాదు అని ఇలా మొదలుపెట్టడము తాగాదు ప్రమాణం ప్రమాణాంతరేణ విరుధ్యతే ఏమన్నా ఒక ప్రమాణం ఇంకో ప్రమాణానికి విరోధం కాదు ఒక ప్రమాణం ఇంకో ప్రమాణానికి విరోధం కాదు ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి అద్వైతం అన్నారు కదా ద్రష్టాదృశ్యము అద్వైతం అంటున్నారే ద్రష్టాదృశ్యము అనే అనే రెండు అద్విత్వము ద్రష్టాదృశ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ద్రష్టాదృశ్యము అనే విభాగము లేదంటారా మీరు అని ప్రశ్నించారు ఓ చోట్ నన్ను అంటే నేను నాన్న నో అది మేము అనేది అది కాదు ద్రష్టాదృశ్యము అనే విభాగము అందరికీ అనుభవానికి వస్తుంది అజ్ఞానికే అనుభవానికి వస్తుంది ఆత్మజ్ఞానికి కూడా అదే విభాగం అనుభవానికి వస్తుంది కాబట్టి ద్రష్టాదృశ్యము అనే విభాగము ఈజ్ నాట్ దిష్యూ ఎందుకంటే అందరికీ సమానంగా అనుభవానికి వచ్చేటువంటిది అది ఇష్యూ ఎలా అవుతుంది అది ఇష్యూ కాదు మరి ఇష్యూ ఏమిటి ద్రష్టాదృశ్యము అనే విభాగము యొక్క సత్యత్వము దాని యథార్థత ఇష్యూ ద రియాలిటీ ఆఫ్ ద్రష్టాదృశ్యము అనే విభాగము ఇజ్ ఇట్ రియల్ అనేది ఇష్యూ తప్ప విభాగం ఇష్యూ కాదు ఎందుకంటే విభాగము ప్రత్యక్ష ప్రమాణగమ్యము పరాజ్ సత్యవస్తువు ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు అతీతమైనటువంటి అగోచరము కాబట్టి ఒక ప్రమా అది అనుభవగమ్యం అనుభవగమ్యమైనటువంటి ఆత్మవస్తువు ప్రత్యక్ష ప్రమాణగమ్యమైనటువంటి ద్రష్టాదృశ్య విభాగానికి విరోధి కాదు దాన్ని తిరస్కరి నిగేట్ చేస్తుంది తప్ప రిజెక్ట్ చేయండి రిజెక్ట్ చేయటం అంటే విరోధం నిగేట్ చేయటం అంటే దానికంటే వెళ్ళిపోవడం ప్రమాణాల మధ్య వ్యాపారం అలాగే ఉంటుంది తప్ప ఒక ప్రమాణం ఇంకో ప్రమాణానికి విరుద్ధము కాదు కాబట్టి గాయం తగిలితే విభూతి మంత్రించిన విభూతి దేవాలయం నుంచి తెచ్చిన విభూతి పెట్టేస్తే గాయం తగ్గిపోతుంది అనేటువంటి ఇటువంటి ప్రమాణ విరుద్ధములైనటువంటి మాటలు సరికాదు ఎందుకంటే విభూతి ముఖానికి పెట్టుకుంటే మీకు భక్తి భావన బాగుంటుంది వైరాగ్యానికి చిహ్నము నామరూపములు నిత్యాన్ని పెలుపుడు చేస్తూ ఉంటుంది అది అది విభూతి చేసే పని అంతే కాని మీకు విభూతి ఏనాల్ ఈ ఈ గాయానికి దెబ్బ తగలకుండా యాంటీసెప్టిక్ చేసే పని చేయండి ఆ విభూతిలో కనుక ఏదైనా పాత డబ్బీలో పెట్టి దాని నిండా అది ఉండి దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వీడికి ఇన్ఫెక్షన్ అర్జెంటుగా వచ్చినా నేను ఆశ్చర్యపడ్డాను కాబట్టి అలాగా ఒక ప్రమాణాన్ని ఇంకొక ప్రమాణంతో ముడిపెట్టి వైరుధ్యాన్ని కల్పించటం అది కూడా తప్పు కాబట్టి అసలు ఇన్ ప్రిన్సిపల్ ఒక ప్రమాణము ఇంకొక ప్రమాణానికి విరోధము కానే కాదు ప్రమాణాంతర అవిషయమే ప్రమాణాంతరం జ్ఞాపయతి ఎందువలనగా ఒక ప్రమాణమునకు ఏది విషయము కాదో దానినే ఇంకొక ప్రమాణము బోధిస్తుంది కంటికి సూర్యుడు తపిస్తున్నాడు అన్నది నేత్రే ప్రత్యక్ష ప్రమాణ గమ్యము ప్రత్యక్ష ప్రమాణ విషయము ఏమిటి సూర్యుని యొక్క తాపము ఏమంటే ఇంకో ప్రమాణం వచ్చి ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమైన సూర్యుని తాపమునకు విరుద్ధముగా మాట్లాడదు తర్వాత సూర్యుని తాపము అనే విషయము ప్రత్యక్ష ప్రమాణము చేత తెలియబడేది ఒక ప్రమాణము చేత తెలియబడే విషయము ఇంకో ప్రమాణము చేత తెలియబడదు అనుమానం చేత సూర్యుని తాపము నిర్ధారితము కాదు శాస్త్రము చేత కూడా సూర్యుని తాపము నిర్ధారితము కాదు కేవలము ప్రత్యక్ష ప్రమాణము చేతనే సూర్యుని తాపము నిర్ధారితమును ప్రత్యక్షము అనే ఒక ప్రమాణం చేత నిర్ధారితమయ్యే సూర్యుని తాపము విషయములో అనుమానం కానీ శాస్త్రం ప్రవర్తిల్లవు అవి అవి ప్రవర్తిల్లవు ఒక ప్రమాణము యొక్క విషయమునందు ఇంకొక ప్రమాణము ప్రవర్తిల్లనే ప్రవర్తిల్లదు వాస్తవంలో ప్రమా ఒక ప్రమాణము అనేది ఏదవుతుందంటే ఇతర ప్రమాణములకు ఏది గోచరము కాదో దాని బోధించేదే ప్రమాణం ప్రమాణాంతర అగోచరమైన విషయాన్ని జ్ఞాపనం తెలుపుడు ప్రమాణం కాబట్టి అదే దాని ప్రమాణము పదము యొక్క డెఫినెషన్లోనే ఇతర ప్రమాణ విరోధము లేనిది అనే అర్థము ఇది ఉండదు కాబట్టి మీరు ఏదైనా సిద్ధాంతం చెప్తే ప్రత్యక్షాది ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములకు విరుద్ధమైన సిద్ధాంతం చెప్పకూడదు ఇప్పుడు కరెక్ట్గా ఉండాల్సింది ఉదాహరణకు లోకంలో ఈ ఆర్థడాక్సీలో ఏవో కొన్ని అర్థం లేని ఆచారాలు కష్టంస్ ఉంటాయి అర్థం లేని ఉంటాయి ఉదాహరణకి వండిన అన్నము గిన్నెలో ఉన్న అన్నము మూత వేసి స్వచ్ఛమైనటువంటి అన్నము వండింది అది ముట్టుకుంటే చేత్తోటి చెయ్యి అంత అవుతుంది కడుక్కోవాలి ఆచారం స్వచ్ఛమైన అన్నం ముట్టుకుంటే చెయ్యి అంటవుతుందా లేకపోతే చెయ్యి స్వచ్ఛంగా లేని కారణం చేత అన్నం అంటవుతుందా అన్నాన్ని ముట్టుకుంటే చెయ్యి అంటే ఏమిటి చెయ్యి అంటే ఎప్పుడవుతుందంటే నోట్లో పెట్టుకుంటే అంటవుతుంది అన్నాన్ని ముట్టుకుంటే అంటవుతుంది కాబట్టి అన్నాన్ని ముట్టుకున్న చేతితో నెట్టి మీద పెట్టుకున్నా ఏం పర్వాలేదు కానీ ఆర్థడాక్స్ పీపుల్ దగ్గర మీరు అన్నపుజీని ముట్టుకుని చెయ్యి నత్తుమీ పెట్టుకుంటే వాళ్ళు బకెట్ నీళ్లు తీసుకొచ్చి మీ నెత్తుమీకి వస్తాను మీ నెత్తి అదుతూ పడిపోయింది అని చెప్పేసి అది నేను అబ్జెక్ట్ చేసేవాడిని నేను అడిగాను నేను అడిగాను ఏమంటే చెయ్యి శుచిగా ఉండే అన్నాన్ని ముట్టుకుంటే పర్వాలేదు చెయ్యి శుచిగా లేకపోతే అన్నాన్ని ముట్టుకుంటే అన్నం వంట అవుతుందో అన్నాన్ని ముట్టుకుంటే చెయ్యి ఎంతగా వంట నేను క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేస్తే పెద్దలు ఏమన్నారంటే నువ్వు చెప్పింది కరెక్టే వీళ్ళకి ఆలోచన లేదు అంజన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళతో వాదన పెట్టుకోకూని చెప్పారు ఈ మాట వస్తుంది కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది ప్రత్యక్ష ప్రమాణమునకు ఆ గోచరమయ్యే అంశంలో ఇతర ప్రమాణం ఆపస్తముడు అలా చెప్పాడు బోధాయనుడు ఇలా చెప్పాడు అని అలా కుదరదు ప్రత్యక్ష ప్రమాణం చేత నేను చేయి వేసిన కారణంగా దానికి దోషము రాలేదు అది ప్రత్యక్షంగా తెలుస్తోంది నా చేతికి ఏ దోషము రాలేదు అది ప్రత్యక్షంగా తెలుస్తోంది తెలుస్తుంటే దానికి విరుద్ధంగా నువ్వు ఇంకేదో ప్రమాణం ఉంది ఆపస్తముడు చెప్పాడు బోధాయునుడు చెప్పాడు అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు అలా వెళ్తూ ఉంటాడు బై మిస్టేక్ వాడి చొక్కా కొంగు నా అంగవస్త్రానికి ఉత్తరీయానికి తగిలింది తగిలింది వాడు అలా పరిగెత్తుకుపోయాడు పోతే నేను అంటైపోయాను నేను పాచి అయిపోయాను నేను నేను అపవిత్రుని అయిపోయాను అని నేను అనుకుంటే దాన్ని ఏమనాలంటాను ఏ విధంగా అపవిత్రులు అయ్యారు చెప్పండి మీరు ఏ విధంగా అయ్యారు ఇప్పుడు ఆ కుట్రవాడి చొక్క అంచు కొన మీ కళ్ళువాటి తగిలితే మీరు ఎలా అపవిత్రులు అయ్యారు కాదు ఆపస్తంభుడు చెప్పాడు ఆపస్తంభుడు చెప్పడం ఏమిటి ఆపస్తంభుడు ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైన విషయంలో ఆయన చెప్పడు ప్రత్యక్ష ప్రమాణ గోచరం కాని విషయంలోనే చెప్తాడు మడిగట్టుకోవడం గురించి మీరు అడగద్దు నేను చెప్పిన మీరు సంతృప్తి పడుకోండి అంతే దాన్ని మీరు అన్వయించుకోండి దాన్ని మీరు నేను చాలా చెప్పాను దాని గురించే ఇంకా మీరు దానికి అన్వయించుకోండి మడిగట్టుకోవడం ఏమిటి స్వచ్ఛమైన వస్త్రమును ధరించవలేను ఇప్పుడు అల్మైరాలో ఉన్న వస్త్రం స్వచ్ఛంగా ఉంది మడిగి అని లైన్ మీద ఉన్న వస్త్రం మురికిగా ఉంది ఏది పెట్టుకొట్టుకోవాలి ఇప్పుడు ఇది అవతల పారేస్తే ఆ స్వచ్ఛమైన వస్త్రమే కట్టుకోవాలి కాబట్టి మడంటి అయితే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా శాస్త్రకారులు చెప్పరు అపస్తంభుడు కూడా అలా చెప్పడండి మీరు చూసుకోండి అపస్తంభుంది నేను చూసి చెప్తున్నాను అలా చెప్పడం విన్నడు అలా చెప్పడు అపస్తమ్ముడు ఎవరన్నా అంటే రోడ్లన్నీ తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మన్నాడు హైజీన్ గురించి చెప్పాడు తప్ప ఆ కాళ్ళు కడుక్కోడంలో చిన్న ఖాళీ ఉంటే కళి అక్కడ ప్రవేశిస్తాడని ఇలాంటివే కాళ్ళు శుభ్రంగా కడుక్కోమనే అభిప్రాయమే తప్ప మరొకటి కాదు